ీగురు నమీదేమతి స్మృతి కరుణాల శేఖరం లోక శంకరం ఆప్యాయమ్రాక్షుత్తమోపల్యా సర్వాణి పర్వ బ్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాక్రిబ్రహ్మ నిరాకరోత్ వని వంస్ తాత్మని రేపరిసు ధర్మాస్తిష్ాంతియోధర్మస్కంధ్యయనం దానమితి ప్రథమ ఇక ఈ పుస్తకంతో పాటుగా ఆ తెలుగు పుస్తకం కూడా ఉందేమో అది కాదు ఈ పుస్తకంతో పాటుగా అది ఏమైంది ఓకే యూ కల్ యూ మెన్ టెలుగులీ ఐ నీజ్ అవ్ లాస్ట్ యూస్ టు బిన్ మోర్ ఒక్క పుణ్యలొకాభ్యో నివృత్ నిమిత్త వైయాకరణ నిమిత్తపాయ నైమిత్తిక్యుపాయ ఒక నిమిత్తం తొలగిపోతే నైమిత్తికము కూడా తొలగిపోతుంది మేఘాలు వచ్చే వర్షం పడింది ఈ లోపల గాలి వచ్చి మేఘాలను ఎక్కడికో తోసుకుపోయింది వర్షం ఏమవుతుంది అంతర్ధానం అవుతుంది ఎందుకంటే వర్షానికి నిమిత్తము మేఘములు ఆ నిమిత్తము పోగానే తొలగిపోగానే నైమిత్తికము అంటే నిమిత్తాన్ని బట్టి కలిగేది నైమిత్తికము అది కూడా తొలగిపోతుంది మేఘాలను గాలి సూచేస్తే వర్షం కూడా అంతర్థాల చూస్తుండగానే వర్షం లేకుండా అయిపోతుంది నిమిత్త అపాయే నైమిత్తిక స్వాప్యపాయ వైయాకరు అంటారు ఇక్కడ కూడా కర్మలకి నిమిత్తము కర్మ నిమిత్త ప్రత్యయం ఒక ప్రత్యయం ఉంటుంది దాని వల్లే కర్మలు ఉంటాయి కర్మలను చేస్తున్నాడంటే వాడి లోపల ఒక ప్రత్యయం ఉంది వాటి వల్లనే కర్మలను చేస్తారు ఆ ప్రత్యయము అనకే కర్మ నిమిత్త ప్రత్యయము అని కామ్యకర్మలను ఎందుకు చేస్తున్నాడు కామన కలదు కనుక కామన అనే ప్రత్యయము ప్రత్యేక సంకల్పం అది కామ్యకర్మలకు నిమిత్తం నిత్య కర్మలను ఎందుకు చేస్తున్నాడు నేను కర్తను ఇది ఆశ్రమ ధర్మము నేను దీన్ని అనుష్ఠించాలి అనే ప్రత్యయము వాడిగా ఉంటుంది అంచేతను నిత్య కర్మానుష్ఠానం చేస్తాడు చేయాలి ఇప్పుడు మన వాళ్ళు ఉద్యోగం ఉద్యోగంలో జాయిన్ అవుతారు ఉద్యోగం అంటే ఏమిటి ఒక కర్మకు నిమిత్తం కడుతుందని వాళ్ళు ఏమో ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు అది వీళ్ళు మెళ్ళ వేసుకుంటారు ఎవరో లేడీస్ మేము మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలి అని అడిగారు అడిగితే మీరు ఉద్యోగం చేసినప్పుడు మెడలో బిళ్ళలు వేసుకుంటున్నారు కదా దీనికడ్డే వచ్చింది అని ఎవరో సో అది ఇది డైట్ రెస్ పాయింట్ ఈజ్ నేను ఉద్యోగం చేసుకున్నాను అని ఒక ఐడెంటిఫికేషన్ మీరు మెడలో కార్డు వేసుకున్నప్పుడు దానికి సంబంధించిన పని మీరు చేయాలి కదా మరి సో నిమిత్తము నైమిక్తికము నేను ఉద్యోగిని నిమిత్తము ఆ ఉద్యోగం చేసే పని నైమిక్తికం రిజైన్ చేశారనుకోండి ఇంకా మీరు చేయట్లేదు అలాగే మీరు మూడు ఆశ్రమాలకి రిజైన్ చేశారనుకోండి మీకు ఆశ్రమ ధర్మాలు ఉండవు నేను కర్తను కాను అని తెలుసుకున్నారనుకోండి మీకు కర్మ నిమిత్త ప్రత్యేయమంతా కూడా అంత స్థానం అయిపోతుంది వాడిని నివృత్త కర్మ వాడికి ఇంక ఉండవు ఎప్పుడైతే కర్మలు ఉండవో అప్పుడు వాడు ఆ నిష్ట స్వరూపముందు స్వరూపం అంటే అకర్తృ ఆత్మ దాని ముందు నిలిచి ఉంటాడు సచ కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే అకర్తృ ఆత్మకే బ్రహ్మానికే కర్తృ ఆత్మయే జీవుడు సంసారి వెరీ సింపుల్ వెరీ సింపుల్ నో బిడ్ అకర్తృ ఆత్మ నేను కర్తని కాను నేను సాక్షి మాత్రమే తధాత్మానం అసత్ ఆత్మస్వరూపముందు కర్తృత్వము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సంసారం తొలగిపోయి ఉంటాయి ఎందుకంటే సంసారం అంటే ఏంటి కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసారో వీడు అసంసారం అయిపోతాడు అసంసారికే మరో పేరు ఈశ్వరు సంసారికే మరో పేరు బుద్ధుడు అసంసారికే మరో పేరు కాబట్టి వాడిని సచ నివృత్త కర్మ బ్రహ్మ సంస్థ వచ్చితే వాడు పరిమ్రాడేవాడు సన్యాసిగానే ఉంటాడు అన్యస్య అసంభవా నేను కర్తను అనుకున్న వాడికి బ్రహ్మ నిక్షేత్రం కుదుర్తుంది నేను బ్రాహ్మణుడను ఈమెకు భర్తను వీడికి చంద్రని ఫలానాయనికి కొడుకును అని వాడు ఉంటాడు ఆ ఫీలింగ్ లో బతుకుతూ ఉంటాడు కాబట్టి ఫలానాయని కొడుకునక ఆయన తజ్దం పెడుతూ ఉండాలి ఇష్టం ఉన్నా ఆయన ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాడు కదా ఇంట్లో కూర్చొని కొన్ని సంవత్సరాలు కొద్దిగా తజ్జనం పెట్టదు ఈమెకి నేను వర్తన ఉన్నప్పుడు ఆమెకి సేవ చేయాల్సి ఉంటుంది ఆమె సేవ తీసుకుంటు తీసుకుంటేనే ఆమెకి సేవ చేయాల్సి ఉంటుంది ఇంకా దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటా కూడా నడిపించాల్సి ఉంటుంది అలాగే అనుకున్నప్పుడు అన్ని పైకి తీసుకురావడం వాటితో వ్యవహారం చేయటం అన్ని కాబట్టి మీ అభిమానాన్ని నిస్తే మీకు కర్మ నిర్ధారితమవుతూ ఉంటుంది అభిమానం ఉంటే ఐడెంటిఫికేషన్ కాబట్టి ఎవడైతే కర్మాలలో నిమగ్నమై ఉంటాడో వాడు సంసారిగా ఉంటాడు ఈ అభిమానములనన్ని విడిచిపెట్టిన వాడు నివృత్త కర్మ అంటే అభిమానం ఉండదు నేను ఫలానా అనే అభిమానం ఉండదు వాడికి కర్మే ఉండదు నేను ఫలానా అనే అభిమానం లేని వాడికి కర్మే ఉండదు మీరు సెక్రటేరియట్ కి అక్కడ వేలాది మంది జనరుంటారు వాళ్ళందరికీ అభిమానం ఉంటుంది నేను ఫలానా ఉద్యోగిని అనే అభిమానం ఉంటుంది అలాగే కర్మలు కర్తవ్య కర్మలు ఉంటాయి అక్కడ చెట్టు నా ఆ చెట్టు కింద ఓ సన్యాసం నిలబడి ఉన్నాడు అది కొన్ని లోపల వారికి ఏ కర్మం ఉంటుంది ఎందుకని అభిమానం ఉంటుంది కాబట్టి బ్రహ్మసే అభిమాన విహీనుడే పరివరాట్ పరి మాత్రమే ఆ ఉంటాడు ఇతరులకు నేను అభిమానము గల వారికి ఈ నివృత్తి సంభవము కాదు గనుక అని అంతవరకు వచ్చాం దీని మీద ఆయన కొంచెం వ్యాఖ్యానం చేస్తారు అన్నోహిత ప్రత్యయ పశ్య శృణ్వన్వన్వాన విజాన ఇదం కృష్ణ ఇదం ప్రాప్యా హి మే వాడు నివృత కర్మ బ్రహ్మనిష్ఠుడి గురించి చెప్పారు కదా అన్యికా ఇతరుడు అంటే బ్రహ్మసంటే ఇతరుడు అంటే ఎవరు బ్రహ్మచారి గృహస్థుడు పానప్రస్థుడు ఇక్కడ ముగ్గురు అంటే ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠిస్తూ ఉండే వీళ్ళ కూడా ఇతరుడు అనబడతారు ఆ భేద తొలగిపోదు అని పెట్టి కూర్చుంటారు అంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అది పెట్టుకూర్చుంటాను మీకు భేద ప్రత్యానికి నేను చాలా ప్రాక్టికల్ ట్రాన్స్లేషన్ చెప్పాను ఫ్రాగ్మెంటరీ థింకింగ్ పెట్టుకూర్చుంటా మామూలుగా పాఠాలు చదువుతారు శాస్త్ర పాఠాలు అవి ఉంటారు ఉపనిషత్తులు కూడా చదువుతారు చదవడానికి ముందు అహం బ్రాహ్మణ అనే నిశ్చయంలో ఉంటాను ఉపనిషత్తు చదివినప్పుడు ఏ నిశ్చయం ఉందో ఏమేమి చెప్పడం కష్టం ఆ ఉపనిషత్తుకు సంబంధించిన నిశ్చయమే ఉంటుంది తెలుసున్నవాడైతే విద్వాంసుడైతే వాళ్ళు చదువుకున్న పండితులు కదా కాబట్టి ఆ ఉపనిషత్ వాక్యాలు భాష్యవాక్యాలు అక్కడే ఉంటుంది బుద్ధి అప్పుడు అహం బ్రాహ్మణ అనేది ఉండదు అహం బ్రాహ్మణ అన్నది కల్పితము అని శంకరుడు దానికి వంత పాడతాడు కూడా అది కూడా ఉండదు నవర్ణ నవర్ణ శ్రమచార ధర్మాహ అనే దశ శ్లోకిలో వస్తుంది దాని కింద మధుజూర్ వ్యాఖ్యానం ఉంటుంది దాని బ్రహ్మానంద సరస్వతి కే ఇవన్నీ కూడా నెప్పేస్తూ ఉంటాయి ఈ వర్ణాలు వర్ణాశ్రమ వర్ణాచారములు ఆశ్రమాచారములు ఇవన్నీ కూడా కల్పితములు ఇటువన్నీ భేదములు అవి ఇలా చెప్పేస్తారు పుస్తకం మూసేసిన వెంటనే మళ్ళీ అహం బ్రాహ్మణాలకు వెళ్తుంటారు ఎవరైనా ప్రశ్నిస్తే వాడి మీద హుంకరిస్తారు ఇలాంటి డిఫికల్ట్ ఎందుకంటే ప్రశ్న వేస్తావా హుంకరించి ఏదో సపోర్ట్ లాజిక్ చెప్తారు కాబట్టి వాళ్ళలో భేదపరిచయము ఏదీ తొలగిపోలేదు నేను ఒకసారి ప్రశ్నించాను ఇంతవరకు మీరు వర్ణాలు ఆశ్రమాలు లేదడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే పాకం అయిపోయిన వాడికి మళ్ళీ ఇలా మొదలుపెట్టారు ఏమిటి కృష్ణేష్ఠ నా మీద హుంకరించి వీడు సైన్స్ తో రూపే చెడిపోయాడు వీళ్ళు చెడిపోయిందే ఉంది చెడిపోయిందే ఉంది సో ఏదో సిగరెట్ తాగుతున్నాడు సైన్స్ తోటప్పుడు సిగరెట్ తాగుతున్నాడు అని అంతే చెడిపోయాడు ఇప్పుడు ఈ కృష్ణవేస్తే చెడిపోయిందే ఉంది దాంట్లో అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు బ్రహ్మలో అయిపోయావా నా మాట వద్దరు మీ మాట చెప్పండి అంటున్నాను అని నేను అడిగాను నా మాట వద్దు నేనేమి వర్ణాలు వర్ణ ఆశ్రమాలు నేను చెప్పలేను పాఠం మీరుగా చెప్పారు పాఠం చెప్పిన వారు మీరు కదా పాఠం చెప్తే బ్రహ్మ అయిపోతాడా అంటే వారు బ్రహ్మ ఇప్పుడు మీరు బ్రహ్మ కదా పాఠం చెప్పారు అంటే బ్రహ్మ కాకుండా బ్రహ్మ గురించి చెప్తున్నారా చాలా ఇన్కన్వీనియంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఆ ప్రశ్నలో ఒకటో ఒక్క ప్రశ్న వేస్తే వాళ్ళు మీరు ఎన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు వాళ్ళ భేద ప్రత్యయం బయటపడుతుంది బయటపడడానికి మీరు ఆలోచించక్కర్లాగా చూస్తుండగానే వాళ్ళ బుద్ధి ఉన్నది భేద పాఠం చెప్పే చివటలాగా ఇరవై నాలుగు పలుకులు పలు చేస్తారు భేదప్రచయరంలోనే ఉంటారు అంచేతనే వాళ్ళు భేదప్రచయరంలో ఉన్నాడని మీకు నిదర్శనం ఇవ్వడం జరుగుతున్నాం సహా అన్య తనకంటే ఇతర కూడా నేను చేతనుడను ఈ జగత్తుంతా జడము అంటాడు నేను బ్రాహ్మణుడను వీళ్ళు అబ్రాహ్మణులు అంటాడు నేను భారతీయుడను వీళ్ళు ఫారినర్సు అంటాడు అని అది ప్రశ్న చుడు అలాంటి పొలములు ఏమిటలాంటి పొలకులు వెళ్ళవు ఈ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ తప్పు అని ఎవడైనా చెప్పాడు అది వెళ్ళవు అది జోన్కి ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళ జోలికి వెళ్ళడం దేవాయ అక్కడ భేదం ఉండదు అదేదని చెప్పి మాటల్ని పరిహరిస్తారు అన్న ఇష్టం మనం భేద ప్రత్యేకం గురించి మాటలే విడతాను ఏవో కథలో వింటూ ఉంటారు కథ చెప్తున్నారు అనుకోండి విడతాను పురాణం ఇస్తే ఉంటుంది దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటూ ఉంటారు బాబు పురాణంలో ఉంటుంది దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు వరాహ పురాణంలో ఉంటుంది దేవతల రాక్షసులు కొట్లాడుకుంటారు నృసింహ పురాణంలో ఏముంటుంది మార్కండేయ పురాణంలో ఏముంటుంది అది సింబా మీలో ఉండే శాస్త్రీయ వాసనలు అశాస్త్రీయ వాసనలకి మధ్యన ఒక ఘర్షణ ఉన్నది అని అభిప్రాయం ఎవరికి ఎవరికి చెప్తారు మీరు ఈ మాట భాష్యకారులు చెప్పారు అయితే వీళ్ళు భాష్యకారులు చదవరు కదా ఎవరు ట్రై అలా భేద పరిచయాన్ని పెడతారు తర్వాత మన్వాన దాని గురించే సంకల్పించుకుంటారు సంకల్పం కూడా ఆలోచనలన్నీ ఆ విధంగానే విజ్ఞానం అలాగే తెలుసుకుంటారు భేదమే సత్యము తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళకి ఏమిటి తెలుస్తుంది అంటే ఇదంత ఇదం ప్రాప్తంగా విజ్ఞానం కూడా అదే సంకల్పము విజ్ఞానము కూడా ఏమిటి విజ్ఞానము జ్యోతిష్తో స్పబ్తాము అయ్యేత అది విజ్ఞానం ఏ చే ఏ చేత యాగం భావం అంటే యాగము చేయవలదు భావ చేస్తే చేయవలదు మీమాంసకులకి భావనలో ఉంటాం భావ అంటే క్రియ భావ క్రియ అర్థి భావన శాంతి భావన అంటే ఎవరిని క్రియలే మీమాంసకుల భావనలనే వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోవాలి ఇమోషన్స్ థాట్స్ ఇవన్నీ ఎగ్జిస్ట్ ఫర్ దా సో కాబట్టి యాగం భావలేదు అంటే యాగం కొనియాదుచ్చారు యాగం చేయాలి యాగం ఇచ్చేది యాగం చేయాలి యాగైనా స్వర్గం భావలేదు యాగమతో స్వర్గాన్ని చేసుకోవాలి చేసుకోవాలంటే స్వర్గానికి అర్హత సంపాదించుకోవాలి కాబట్టి అది చదువుకుంటారు ఇదంతా దీని మీద మూడంతో అధ్యయనం చేస్తారు అధ్యయనం చేసి బుద్ధి చేయకూస్తుంది ఇదంతృత్వా ఇదం ప్రాప్తం కాదు చేసి దీనిని పొందుతాము అని నిశ్చయించి కూర్చుంటాను దీనిని చేసి దీనిని పొందుతాను ఈ పనుని చేసి ఈ కర్మను చేసి ఈ కర్మను ఈ ఫలము నేను పొందుతాను ఒకయాగం అనేది చదుష్టం వపయాగం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను చూశాను ఆ వపాయాగంలో వప హోమం చేస్తాను సోషట్ అని హోమం చేస్తాడు యోగ మంత్రముని ఉంటుంది అధ్వజుడు చేస్తాడు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు యజమానుడు చేసి ఇదే అయిపోయిన వెంటనే ఇంద్రామా ఇంద్రుడు ఉంటాడు ఈ పురాణ దేవతలు ఎవరు ఉండరు ఇంద్రుడు ఉంటాడు అక్కడ ఇంద్రాదమా అది ఇంద్రుడికి చేశారు ఆగిరాగా ఇంద్రామా అని అనుకుని యజమానుడు అనుకోవాలి త్యాగాన్ని ఆయన ఇంద్రామా అని ఆయన ఆనందంతో కలాలి సంతోషంగా ఉండిపోయారు ఐదు రోజులు తిండి దిప్పం లేకుండా పని చేయాల్సి ఉంటున్నారు కష్టం కదా పిండి పేకుండా అలాగా ఇంద్రాగణ ఉపాయాగం అయిందంటే పెళ్లి కూతురికి పెళ్ళైపోయినట్టు ముడు పుళ్ళు వేసేస్తే ఎంత క్రీడ వచ్చి వస్తుందో అలాగే అయ్యా మీరు శోమయాజులు అయినారు అవునండి ఆయన స్వర్గం వస్తుంది దేహచర్యం చేసిన తర్వాత స్వర్గం వస్తుంది ఇట్ వెరీ రియల్ ఫర్గా ఫర్ వైది కాస్ ఇట్ వెరీ రియల్ ఇది ధనుర్మాసంలో తెల్లవారుజామున మీరు ప్రసాదం తినేస్తే మీకు వైకుంఠ గమనం ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ టిక్కెట్ ఇది బుక్ మీరు చేయాల్సిందల్లా ధనుర్మాసంలో తెల్లవారుధావన నాలుగు గంటలకు ఇచ్చి గోదాదేవి యొక్క కళ్యాణం చేసి కళ్యాణం చేస్తూ పౌష్కాలం కూర్చుని కూర్చినా కూర్చుని దానికి సంబంధించింది చేసి తెల్లవారి లోపల ఆ ప్రసాదాన్ని తినేయాలి మేము హై స్కూల్ రోజుల్లో ఓ అమ్మగారు మమ్మల్ని పిలిచి ప్రసాదం పెట్టేవాడు నేను నాలుగు గంటలకే లేచి స్నానాలు చేసి కూర్చునేవాడు అమ్మ రోజు గట్టిగా పెట్టి ఎందుకంటే అలాంటి ప్రసాదం మాట్లాడు ఇప్పుడు కనలేదు వినలేదు మంచి రుచిగా ఉంటుంది అగ కుటాడం ఆ టైంలో అగలుగా ఉండేది ద్రహ్మచారిలో వాళ్ళు అరిగించుకుని ఇట్లాగా ఉంటారు ఇప్పుడు చక్కెర పొంగలంతా పూష్ణానికి ఊదేస్తాము అప్పుడు మాకు లభించినప్పుడు లభించేది లేనప్పుడు లేదు అందరూ చేయరు ధనుర్మాసాన్ని కొంచెం వైష్ణవ పోకడం గల వాళ్ళు మాత్రమే చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలుగులో చేస్తున్నారు సంపన్నులు అయి ఉండాలి కొలవాలంటే పేదవాడు కొలించే దేవుడు కాదు ఒక గరీబం ఉంటా దేవత లవే ఒక అమీరు ఉంటా కానీ పద నెయ్యే ఉండాలి ధనం ఉండాలి పని చేయకపోయినా కూడా గడిచిపోయేటువంటి రెస్థలు బాట అని ఆస్తి పాస్తులు ఉండాలి అప్పుడు విష్ణువుని కొలవడం ధనుర్మాసం ఇవన్నీ మధ్యాహ్నం పడుతు నిద్రపోవాలి మధ్యాహ్నం రోజు కూలి చేసిన కూడా మధ్యాహ్నం పడుతున్న నిద్రపోతుంది వాళ్ళ చల్లవర్ణం లేదు ధనుర్మాసం చేస్తడా ధనుర్మాసం ఏంటి సాగుబడి ఉన్నవారి సోజ వెరీ రియల్ ఇట్ ఈ వెరీ రియల్ బుద్ధి చాలా ఫిక్స్డ్గా ఉంది అంచేతలే వాళ్ళకి అద్వైతము అభేదములు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందంటే వాళ్ళకి అవకాశం కొట్టి మీద కూడా కొట్టేద్దాం కోపం వస్తుంది కానీ మర్యాదగా ఉండదని కొత్త అక్కడి పంపింగ్ చేస్తారు తప్ప లేకపోతే కరణలు వచ్చి కొట్టద్దాంతో భేద బుద్ధి ఎలా ఉంటుంది అదేవి కోట గట్టిగా పట్టేసు ఈ విధంగా చేసేవాడికి ఈ విధంగా చేసే అంటే అన్యత్ పశ్యత అన్యత్ శృణ్వత అన్యత్ బంగ అన్యత్ విజానత వాడికి చూసేది సర్వము ఇతరమే వినేది సర్వము ఇతరము ఆత్మ వేరు ఆత్మ తప్ప ఆత్మ తప్ప మరొకటి ఆత్మ ఇక్కడే ఉంటుంది ఇది దాటితే ఆత్మ వేరే విధంగా అంతా అనాత్మయేంఠము దేవుడు కూడా ఆత్మ అంటే ఉంటాడు అంతా ఇతరమే అటువంటి వాడికి బ్రహ్మ నిష్ఠేకొంది బ్రహ్మ సర్వము అయినదే ధర్మం కలివి బ్రహ్మ అక్కడ భేద బుద్ధికి తావు ఇక్కడ చాలా మంది బ్రహ్మని కాన్సెప్టువల్ గా తెలుసుకుంటారు కాన్సెప్టువల్ బ్రహ్మ అని ఇంతకైతే బ్రహ్మ అనే పదం ఒకటి ఉన్నది దానికి శాస్త్రంలో ఎటువచనము గలదు అవివరం కూడా స్పష్టంగా తెలుసుకుంటారు తెలుసుకుని దాని మీద ప్రసంగం కూడా చేయగలుగుతారు దాని మీద ఏదైనా ఒక వ్యాసాన్ని కూడా వ్రాసి ప్రచపించగలుగుతారు అంతటి పాణిత్యం దాన్ని కాన్సెప్ట్యువల్ బ్రహ్మ అంటారు కానీ వారి లోపల మాత్రం భేదప్రత్యయమే ఉంటుంది అటువంటి అంటే దాన్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఉండదు అందరం మనందరం ఒకే ఆత్మస్వరూపులము అనే దృష్టి ఉండదు మనం లేరు వేరే అనే దృష్టి ఉంటుంది అంచేతలే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ప్రచారకులుగా మత ప్రచారకులుగా ఉంటారు మత ప్రచారకులుగా ఉండి ఆ మతానికి టేకేదారులాగా బిహేవ్ చేస్తారు తప్ప సాటి మతానుయాయులందరినీ సోదర భావంతో చూసి మతానికి నేను చెక్కేదా దూరంగా నిలబడి మర్యాదగా మాట్లాడు అనే రకంగా ఉంటాను ఎంత భేదబుద్ధి తెలుస్తుందండి లైఫ్ జరిగింది వాళ్ళకి బ్రహ్మ సంస్థత ఎక్కడి నుంచి వస్తుంది బ్రహ్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుందండి భేదబుద్ధి గలవాడికి ఉండదు వాచారహ్మణ మాత్ర వికారాను ప్రత్యయత్వా సాధారణంగా ఒక ప్రశ్న ఒకటి వస్తుంది బ్రహ్మనిష్ఠుని బ్రహ్మనిష్ఠుని యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది ఈ భేదపు దిగలవాడి కాన్షియస్నెస్ ఎలా ప్రశ్న ఒకటి వస్తూ సో చూడండి అంత ప్రత్యేక మీద ఆధారపడి ప్రత్యేక బ్రహ్మానిష్ఠుడు కాని సంసారి గాని తేడా ఏమిటి వెళ్ళేదరికి చూడటానికి ఒకలాగే ఉంటారు కదండి ఒకే భోజనం చేస్తారు ఒక విధంగానే మాట్లాడతారు ఇద్దరు బస్సు ఎక్కితే ఇద్దరు కలిసే బస్సు ఎక్కుతారు ఒకటి కట్టుకుంటారు అన్ని ఒకలాగే ఉంటాయి మరి ఏమిటి తేడా బ్రహ్మనిష్ఠునికి సంసారకి తేడా అంటే ప్రత్యయవత్వ ప్రత్యయం ప్రత్యయం అంటే థింకింగ్ ఈ రకమైన థింకింగ్ ఉంటుంది ఎవరికి సంసారం భేదబుద్ధి గలవడికి ఏమిటంటే అభిసంధి ప్రత్యయ ఇది సత్యము అనే ఆగ్రహంలో ఉంటాడు వారి థింకింగ్ లో ఇది సత్యము ఏది సత్యము అందత్యమో దాన్ని పట్టుకుని అది సత్యము ఒకడు కిటికీలోని బయటకు చూశాడు చూస్తే మార్సి గ్రహం నుంచి వచ్చిన ఒక జీవుడు కనుకుంటాడు ఓకే వాడు వెంటనే ఉత్తరం రాసి మౌలి గారికి నేను మార్షి నుంచి వచ్చినటువంటి జీవుని నా కిటికీ బయటకు వచ్చాడు మీరు ఏమైనా మార్షిక గ్రహానికి ఏదో పంపుతామనుకుంటున్నారు ఈ సమాచారాన్ని మీరు వినియోగించుకోగలరు అదు వాడు చిటికల నుంచి బయటికి ఇూషన్ కదతి కానీ వాడు ఇూషన్ అనుకోడు అవి వాడు సత్యం అనుకుంటారు అనుత అభిసంధి ప్రత్యయ అలా సంసారంలో ఎవరు ఉంటాడంటే డబ్బే సత్యం భార్య పిల్లలు ఇల్లు వాకి ఆస్తి పాస్తి ఇదంతా సత్యం అనుకుంటారు అదంతా సత్యమైనప్పుడు నేను పరిచ్ఛిన్నులనైన వ్యక్తిని అది సత్యమే అవుతుంది వాడు దాన్ని కూడా సత్యంగానే స్వీకరిస్తాను మరి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ బచారికారా నామేయం వృత్తిగా సత్యం చూడండి మీరు నా ఆస్తి అంటారు ఐదు ఎకరాల భూమి ఉంటుంది ఇది నా ఆస్తి అంటారు అక్కడ నా ఆస్తి అనేది ఏమి ఉండదు అసలు కొనే ఆస్తి ఉంటుందా ముందు అసలు నా మీకు అర్థమైందా అది అర్థమైందా అది అర్థమైంద నేను ఆస్తి మాట తర్వాత వస్తా అంతవరకు అర్థమైందా ఆస్తి అనేది ఏమి అంటే భోజనం కాదు నేను ముందు చెప్పలేదు నేను నా సంగతి మీరు తెలిస్తే తర్వాత మరీ చెప్ప పృథివీ ఉంటుంది పృథివీ ఉంటుందని అక్కడతో ఆగను నేను ఎందుకంటే మీరు అలా చూస్తుందని నేను కొంచెం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే పృథివీ కూడా ఉండదు బ్రహ్మ సత్ పృథివీ రూపంగా సత్తుంటున్నది సదేతమేవ సౌద సముద్ర ఆస్తి సదేతమేవాత్మీయం బ్రహ్మ ఉంటుంది మరి నా ఆస్తి అక్కడి నుంచి వచ్చింది వాచారంభం ఎక్కడి బ్రహ్మ ఎక్కడి నా ఆస్తి వాచారంభణం అంచేతనే వీడు పోతాడు అది అలాగే ఉంటుంది ఎందుకంటే ఈ భేద ప్రత్యయము గలవాడు వీడి ప్రత్యయము వీడి దేహాభిమానం ఇదంతా కూడా మిచ్చారు ఆ బ్రహ్మయే మిగిలి ఉంటుంది ఏ మట్టి మంది కుట్టాడో ఆ మట్టిలో కలిసిపోతుంది ఆ పృథివీ రూపంగా బ్రహ్మయ్యే మిగులు ఉంటుంది సో ఇంత ఏ అనుభూతము గలదు అది వికారం అంటే బ్రహ్మయందు భాషించినది వివర్తం వికారం అంటే వివర్తం బ్రహ్మయందు సత్తునందు పృథివీ భాషించ పృథివీనందు ఆస్తి భాషించింది ఆస్తి ఎందు స్వత్వము నాది అని భాషించింది ఇంట్లో ఏది భాషించిందే తప్ప అక్కడ ఉన్నదేమీ లేదు ఆ విధంగా భాషిస్తూ లేనిది అనురూతము వికారము వాచారంభం ఓట్నింగ్ వచ్చింది తప్ప అక్కడ వస్తువు ఏమీ లేదు అటువంటి అనురూతమును వీడు పట్టుకునేది సత్యమని పెట్టు కూర్చుంటారు అనుత అదే సత్యం అభిసంధి అది వాటి అటువంటి శైలింగ్ లో ఉన్నవాడు అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ మనుతే అన్యత్ విజాన వాడు భేద పరిచయంలో బతుకుతూ ఉంటారు వాడికి బ్రహ్మనిష్ట అక్కడి నుంచి వస్తుంది బ్రహ్మనిష్ఠులు అలా ఉన్నారు బ్రహ్మానిష్ఠులు చూస్తారు బ్రాహ్మణుడిని చూస్తారు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఊళ్ళో వాళ్ళేగా ప్రసిద్ధి ఉందిగా ఈయన బ్రాహ్మణుడు వేషాన్ని బట్టి ముఖాన్ని బట్టి చెప్పచ్చు తెలక మంత్రాలు కూడా చెప్తున్నాడు బ్రాహ్మణుడు అయినా ఆత్మస్వరూపుడు మాత్రం బ్రాహ్మణుడని తెలియక అజ్ఞాని కాదు జ్ఞాని అంటే మహాజ్ఞాని అంటే ఏమీ తెలియని యుక్కుడు ఏమీ కాదు అన్ని తెలుస్తూ ఉంటాయి తెలిసి మేమో తెలుస్తాయి అన్ని తెలుస్తూ ఉంటాయంటే పిగ్పాటి పిక్పాటిని వాడుకున్నంత జ్ఞానం ఈయనకుండకపోవచ్చు ఏ సాధారణంగా తెలిసి మేము తెలుస్తూ ఉంటాం కానీ ఆ సాధారణంగా తెలిసివి అవి నామరూపములు మిథ్య అని తెలుస్తూ ఉంటాయి నామరూపముల అభిసంధి అంటే ఆగ్రహం ఉండదు మహాత్ములు నామరూపాలు పట్టించుకోని ఎడటివాడు పట్టించుకున్నప్పుడు అదే నామరూపాలు రాదు అని అనువాదం చేసి తెలుసు తెలిస్తారు ఆ నామరూపాల మీద అంత ప్రేమ నిదిలిపెట్టం అని ఆ ఎదుటివాడి అజ్ఞానాన్ని అనువదించి అంటే ఒకసారి రీస్టేట్ చేసి త్రోసిపుచ్చుతారు ఎదుటివాడు అజ్ఞానం ప్రదర్శించకపోతే అనువాదం చేయాలనే ధోరణి కూడా ఉండదు అనువాదానికి సందర్భం ఉన్నప్పుడే అనువాదం కాబట్టి భేద దృష్టిని అనువదించి త్రోసిపుచ్చుతారు అనువదించే సందర్భం ఉంటే సందర్భం లేదనుకోండి భేద దృష్టి ఉన్నదే ఉండదు భేద దృష్టి లేనప్పుడు లేని త్రోసిపుచ్చుతారు మీరు అలా ఉంటారు బ్రహ్మనిష్ఠులు బ్రహ్మనిష్ఠులు అలా ఉంటారు దిజ్ ఆల్ అబౌట్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీరు ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లో కండిస్టై ఉంటారు అలా కండిస్టై ఉంటారు అందరూ కండిస్టవుతారు కొంతమందిలో ఆ కండిషన్ ఎందుకో తెలియదు మరి వాళ్ళ సంస్కారము వాళ్ళ పుణ్యం అనే అనాల్సి ఆ కండిషనింగ్ నమ్ముడిపోతున్నావు ఒక్కసారి శ్రవణం చేసేప్పుడు పోతున్నావు ఆ స్వత్సంగంలో పోతుంది కొంతమందిని మీరు పుటం పెట్టినా కూడా వాళ్ళు అలాగే పెట్టుకుంటుంటారు ఆ కండిషన్ పుటం పెట్టిన చెప్పుల మధ్య కూర్చొని ఎప్పుల్లో వెంట తీయడం అయినా వాళ్ళు ఆ కండిషన్ మొదలుపెట్టారుటం పెట్టినా కూడా అంతే కండిషనింగ్ లోనే ఉంటుంది కొంతమంది ఏదో చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని కొంత కండిషనింగ్ అక్వైర్ చేసినా తొందరగా దాన్ని విచారం చేసుకుని శాస్త్రీయమైన సహకారంతో విచారణ యొక్క సహకారంతో దాన్ని తోసికొచ్చేస్తారు తులసికొచ్చి సర్వాత్మ భావంలో ఉండగలుగుతారు వాళ్ళు బ్రహ్మ నిష్ఠం వాళ్ళకి కామ్యకర్మలందు అసలు ఉత్సాహం ఉండదు నిత్యకర్మలనే ప్రోత్సహిస్తారు అంటే తాము నిత్యకర్మల్ని చేస్తూ కూర్చుంటారు కాదు గృహస్థులు భేద బుద్ధి గల వాళ్ళు కూడా చేస్తే అజ్ఞా సోమరిపోతులే కూర్చుంటారు వాళ్ళకి సంసారం నుంచి బయటపడే ఒకే ఒక నిత్యన ఈ నిత్య కర్మలు దాన్ని కూడా వాడు విదిలిపెట్టాడు అనుకోండి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడేమో అని వాళ్ళు నా ప్రేమతో నిత్య కర్మాలని ప్రోత్సహించి కామ్యకర్మాలని నిరస్తిస్తారు కామ్యకర్మాలని నిరస్తిస్తాను నేనని నా మీద ఒక దుమారం నేనేమంటానో తెలుసిన ఏది మీరు దుమారం అనుకుంటున్నారో అది నా క్వాలిఫికేషన్ అని నేను అనుకుంటున్నాను నేను నన్ను ఎవడేం చేస్తాడు ఇంకా ముందుకెచ్చిన వాళ్ళు ఎవడేం చేస్తారు మీరు ఏది డిస్క్వాలిఫికేషన్ అని నన్ను అది నా క్వాలిఫికేషన్ గా నేను భావిస్తున్నాను నేను నేను పందిలు ఎక్కి చెప్తా నేను మీరు మీరు నాకు మునిగి రావడం మానేస్తేనే మీకు ఉపయోగం లేకపోతే నా చుట్టూ మీరు ఉన్నంతకాలం ఈ సమస్య ఇలాగే ఉంటుంది కాబట్టి సో ఈ అలా ఉంటుంది వాడు భేదపరిచయంలో మునిగి ఉంటాడు ఏదైతే మహాత్ముల దృష్టిలో ఆచారం మాత్రమే ఆచారం మాత్రమేనో ఏది కేవలము ఒక వివర్తము మాత్రమే కనబడుతుంది తప్ప సత్యలు కాదు దాని వెళ్ళు వీడు సత్యబుద్ధి పెట్టుకుని అటువంటి వాణి ఎందు భేద ప్రత్యయమే ఉంటుంది తప్ప సంభవము కాదు అసత్యమి ఉపమర్జితే భేద ప్రే సమాణప్రమేబుద్ధి ఉపపద్యతే నా పెట్టుకోవాదు అనర్థం నా ఉపబద్ధత ఏంట సంభవము కాదు అంటే చూడండి ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉంటుంది నేను ప్రమాతను తెలియవాడను తెలియబడి ఇది తెలుసుకునే ఉపాయం ప్రమాణ ప్రమేయ బుద్ధు ఎలాగా చూడండి ఇది ఘటము నేను ఫలానా మనిషిని వ్యక్తిని కర్షన్ నాకు చూపు ద్వారా బుద్ధి ద్వారా దీన్ని ఘటము తెలుసుకుంటున్నాను ఇది నైయాయి ఎప్పుడు ప్రమాణ ప్రధానులు నైయాయికులు ప్రమేయప్రధానులు వైశేషికులు డయాగ్నాస్టిక్స్ క్లినికల్ ట్రీట్మెంట్ కాదు డయాగ్నాస్టిక్స్ అంటే ప్రమాణ క్లినికల్ ట్రీట్మెంట్ అంటే ప్రమేయ ప్రధానులు వైశేషికులు ప్రమేయ ప్రధానులు భేదవాదు వీళ్ళందరూ కూడా భేదవాదు అయం ఘటహ అది ఘటము అది జడము నాకంటే భిన్నము నేను ఆత్మను ఈ దేహములకు పరిమితమై ఉన్న ఆత్మను అని వాళ్ళ భేదభూచిగా స్వీకరించాడు ఇది నైకుడు వైశేషుడు ద్వైతులు ఇకపోతే కర్మవాదు ఉంటాడు కర్మవాది అలాగా స్వర్గము ప్రమేయము ఏమన్నాయి స్వర్గాన్ని పొందడానికి యజ్ఞము యజ్ఞము సాధనము అని ఎలా తెలిసింది వేదాన్ని బట్టి తెలిసింది కర్మకాండ అది ప్రమాణము అని ఆ ధోరణలో ఉంటాడు నేను కర్తను వేదం మళ్ళీ కర్మం చేయను కాబట్టి నేను కర్తను వేదానికి కర్తని చెప్పలేదు అయినా కూడా నేను నేను కర్తనని ఊహించుకుంటాను అలా ఎలా ఊరించి ఎవరంటే కర్మ చేయను కదా కర్మ చేయాలంటే కష్టం ఉండాలి కదా అంటే కర్మ చేయడానికి కర్త నిద్రలో గురకబెడతారు ఎవరు పెడుతున్నారు గురక కష్టం ఉండడం నది ప్రవహిస్తూ కష్టం ఉన్నట్లయితే మేఘం రక్షిస్తుంది కష్టలే మహాత్ములు అతి కోకి కురాపం చేస్తుంది స్తుంది కష్టం కష్టం ఉంటేనే కర్మ కిరి ఉంటుంది అన్నది ఈ నైయాయికుల యొక్క మమాంసకుల యొక్క నైయాయికులు అలాగే ఉంటారు వాళ్ళకున్న ఒక మూర్ఖత్వపు మూర్ఖత్వం అందుకని అలా అంటారు కాబట్టి ఈ ప్రమాణ ప్రమేయ ఈ భేదము సత్యము సో భేదము సత్యము వాడు భేదమును అసత్యము అని త్రోషి భేద్రత్యే అసత్యం ఇది ఉపమర్తితే వాడు భేదజ్ఞాని రోషి కూర్చడం అలా తెలుగు కాబట్టి ఇవన్నీ సత్యం అవుతాయి ప్రమేయము సత్యము అన్ని సత్యమవుతాయి భేదము ఇప్పుడు భేదం గురించి చెప్పాను కదా ఇప్పుడు అభేదం గురించి చెప్పాను కదా జ్ఞాన దికిరికండి జ్ఞాన దగ్గర ఏముంటుంది భేద ప్రత్యయే అసత్యమిది ఉపమతికే వాడు భేద ప్రత్యయము అసత్యము అని ద్రోషిచ్చుతాడు ఇప్పుడు ఘటజ్ఞానమనేది ఘట సంస్కారాన్ని బట్టి ఘటజ్ఞానం కలిగింది కానీ బయట ఘటమనే వస్తువు భిన్నంగా ఉండడాన్ని బట్టి ఘట జ్ఞానం కలిగిందేతనయే ఘటాకారాన్ని పొందుతుంది అదే దాన్నే మీరు ఘటజ్ఞానంగా అది ఘటజ జ్ఞానంగా భాషిస్తుంది ఆ చేతనయే ఘట జ్ఞానంగా భాషించి మీకు ఘట అస్తిత్వాన్ని మీకు తెలుసుకునేట్లా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఘటము అని మీరు అంటున్నది చేతన ఘటాకారమును పొందిన చేతనయే అదే ఘట రూపాన్ని పొంది మీకు ఘటాస్తిత్వాన్ని మీకు కల్పిస్తూ ఉంటుంది కల్పిస్తూ ఉంటుంది అంతకు మించి చేతన కంటే భిన్నంగా ఏది లేనే లేదు చేతనయే ఘట రూపాన్ని పొందుతుంది కాబట్టి మీరు దేన్ని ఘటం అంటున్నారో అది చేతనలేదు తెలుసుకునేవాడు అది చేతనలేదు తెలుసుకునేప్పుడు ఘటమే చేతనప్పుడు తెలుసుకునేవాడు చేతనడు వాడు చైతన్యం కాబట్టి ఒకే చైతన్యము సబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ గానో ప్రకాశిస్తాం కాబట్టి ఏది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీరు అన్నారో అక్కడ డివిజన్ యథార్థంగా ఏమీ లేదు ఒకే చైతన్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా ప్రకాశిస్తాం నేను చక్కని దృష్టాంతం నా అభిప్రాయంలో దృష్టాంతం నేను చెప్పి చెప్పి చాలాసార్లు చెప్పాను ఒకే ప్రకాశము హీరో హీరోయిన్ విలన్ మూడు రూపాలుగా ప్రకాశించారు ఒకే ప్రకాశం అక్కడ వీళ్ళు రూప దృష్టిలో నా నాలుగు రూపాల దృష్టితో చూస్తే చాలా భేదం ఉంటుంది హీరో విలన్ వీళ్ళు పురుషులు హీరోయిన్ స్త్రీ హీరో విలన్ హీరో మంచివాడు విలన్ చేయవాడు ఎంత భేద ఉండదు డయామెట్రికల్ ఆపోజిట్ అంటారు జెండర్ వైజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్ గుడ్ బ్యాడ్ వైజ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ అపోజిట్ అంత ఆపోజిట్స్ ఈ అపోజిట్స్ అన్నింటినీ ప్రకాశింపజేసే చైతన్య ప్రకాశంలో ఆపోజిట్స్ ఉండవు అది అలాగే చైతన్యంలోనే సర్వము ప్రకాశిస్తుంది కాబట్టి చైతన్యంలో ప్రకాశించేది ఏదైనా చైతన్యం ఒకటే భిన్నముగా ఉండదు కాబట్టి మిత్రుడంటే వాడు మన ఆత్మయే శత్రువు కూడా ఆత్మ కాబట్టి శత్రుమిత్ర భేదము లేదు భారతీయుడన్నా ఆత్మయే ఇతర దేశీయుడన్నా ఆత్మయే బ్రాహ్మణుడన్నా ఆత్మయే సూత్రుడన్నా ఆత్మయే కాబట్టి భేదమేమీ లేదు అని భేద ప్రత్యయము ద్రోషపుత్రమని ఒకరి ఎందు అటువంటి భేద తొలగిపోయిన తర్వాత వానియందు ఇది ప్రమాణము ఇది ప్రమేయము నేను ప్రమాతము అనే బుద్ధి ఉండదు బుద్ధి అంటే థింకింగ్ ఆ థింకింగ్ అంటే ఏమిటనమాట మీరు చాలా సైకాలజీ చాలా పెద్ద సైకాలజీ ఫిలాసఫీ సైకాలజీ కాదు అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ ఫిలాసఫీ